కీర్తన సంఖ్యా మూడు వందల తొంభై పాడుతా పాడుతా నీతోనట్టే ముద్దుగునుసు ఓడక నీ దండ చేరి ఉన్నారమయ్యా ఆస తల్లిదండ్రిమో అట్టెచూచ శిశువులు ఏసుఖదుఖములు తామెరగనట్టు వాసుల శ్రీపతి మిమ్ము వడినాత్మదలచుక ఈసుల పుణ్య పాపములరుగమయ్యా ఏలినవారు వెట్టగానే పున దొత్తులు బంట్లు ఆలకించి పరులబోయెడుగనట్టు తాలిమి శ్రీపతి మీరు తగమమ్ము రక్షించగా ఏలనియేమియుర నెరగమయ్యా చేత చిక్కి నిధానము చేరి ఇంటగలవాడు ఏతుల కలిమిలేములెరగనట్టు ఆతుమలో శ్రీ వెంకటాధిపని ఉండగాను ఈతలనే వెలుతులు నెరగమయ్యా